హరిభక్తి కలిగితే అన్నియు ముఖ్యము కాక విరసాచారములెల్ల వృధా వృధా మిక్కిలి నీటమునిగే మీనుకు అది స్నానమా కొర ధ్యానము చేసుకోరేది యోగమా నిక్కి మేక ఆకుమేయునిండనదే తపమా చిక్కి తలకిందువేలే జిబ్బడాయి సిద్ధుడా హరిభక్తి కలిగితే అన్నియు ముఖ్యము కాక విరసాచారములెల్ల వృధా వృధా పులులు ఎలువు గడ్డము ఎలువుగడ్డమువేచు నింతలోనే యోగ్యుడా ఇలా కేగితే దేవతల వలసి కోతి అడవినుంటే వనవాసమా హరిభక్తి కలిగితే అన్నియు ముఖ్యము కాక విరసాచారములెల్ల వృధా వృధా మాకులు మాటలాడవు మౌనవ్రతములా కట్టని వాలురు కోరి దిగంబరులా పైకుని శ్రీవెంకటేశుభక్తుడేమిసేసినాను చేకుని లోకములోన చెల్లుబడులే హరిభక్తి కలిగితే అన్యూ ముఖ్యము కాక విరసాచారములెల్లా వృధా వృధా